ీరుభ్యో నమ హరి శ్రుతిస్మృతిపరాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సోపి నామే థితే చేత్తదావ్రేతిరష్ట్రమ తే ఈ శ్లోకంలో ప్రతిపాదిస్తున్న విషయాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది ఏమీ పురాణ కాలక్షేపము కథాకాలక్షేపం కాదు కదా సూక్ష్మంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీకు మీరు ఏ విధంగా జగత్తు అని అది నామరూపాత్మకము కల్పితము అది ముందు మీరు పట్టుకోవాలి ఇప్పుడు మీరు ఆలోచించండి నామరూపములు కల్పితములు అనే మాటని గట్టిగా అనుభవానికి తెచ్చుకోవాలి ఇప్పుడు మీరు మీకు నేను ఈజీగా అర్థమయ్యే దృష్టాంతాలు చెప్తూ ఉంటా అంటే మీరు తెలుసుకుంటే అర్థమవుతుంది తీరా దృష్టాంతం చెప్పిన తర్వాత అది కూడా మీరు తెలుసుకోకపోతే నేనేం చేయగలుగుతాను ఇప్పుడు మీరేమంటారు భావమరిది అంటారు భావమరిది ఏమిటి భావమరిదంటూ ఎవడూ ఉండడు ఓ మానవుడు ఉంటాడు అంతే కదా మరి భావమరిది అనేది అనామము దానికి సంబంధించి ఒక మెంటల్ ఫార్మ్ ఉంటుంది ఫిజికల్ ఫార్మ్ గురించి భావమరుదు అనో ఒక మెంటల్ షేప్ ఉంటుంది ఆ మెంటల్ షేప్కి భావమరిది అని పేరు మీరు ఇప్పుడు చెప్పండి భావమరిది అనేది సత్యమా కల్పితమా మీకు ఎలా అర్థమవుతుంది కల్పితం అని తెలుస్తోందా కలిపి పదిహేనేళ్ళ వేదాంతం జరిగి మళ్ళీ మొదటికొచ్చిందా కథ కాబట్టి మనిషి అన్నది సత్యం భావమరిది అన్నది కల్పితం నేను భార్య కల్పితము కొడుకు కల్పిటం అంటే మీరు ఆఘాయిత్యం మాటలు మాట్లాడేనా అనుక్కుపోతారని నేను భావమరిత్వం మొదలుపెట్టాను ఓకే సో మిత్రుడు వాడు నాకు మిత్రుడు వీడు శత్రువు అన్నప్పుడు ఆ శత్రువు మిత్రుడు కల్పితమునే కదా అవి అవి మీరు కల్పించుకున్నవే మీరు ఒక ఇమోషనల్ ఫార్ ఫార్మ్స్ మూడు రకాలు ఉంటాయి ఫిజికల్ ఫార్మ్స్ ఇమోషనల్ ఫార్మ్స్ అండ్ సైకలాజికల్ ఫార్మ్స్ ఫిజికల్ ఫార్మ్స్ అంటే ఏమిటి ఇది గోడ ఇది స్తంభము ఇవన్నీ ఫిజికల్ ఫార్మ్స్ అవన్నీ కల్పితం అని అది గోడ కాదండి అది ఇటక ఇంకో ఇటక ఇంకో ఇటక ఇంకో ఇటక అది గోడ అన్నది ఫిజికల్ ఫార్ము ఆ ఇటకల యొక్క సముదాయానికి మీరు పెట్టుకున్న ఒక కల్పిత నామధేయం కాబట్టి గోడ అన్నది సత్యం కాదు ఇటక అన్నది సత్యం సో ఈ విధంగా ఫిజికల్ ఫార్మ్స్ అన్ రియల్ ఇక సైకలాజికల్ ఫార్మ్స్ ఉంటాయి నా కులము ఇప్పుడు మేము కమ్మవారము వడి మీన్ బైదా కమ్మ రెడ్డి బ్రాహ్మణ క్షత్రియ అలాంటివి ఏమైనా ఉంటాయా అండి ఎక్కడనా అవి అవి సమాజంలో సమాజ జీవనానికి తగ్గట్టుగా కల్పించుకున్నవే కదా లేదా పంజాబీ మద్రాసి ఇవన్నీ కల్పిత కల్పించుకున్న ఫార్మ్సే తర్వాత ఈ బార్డర్ దగ్గరికి వెళ్తే ఒక దేశం యొక్క బార్డర్ దగ్గరికి వెళ్తే మీకు ఈ దేశానికి ఆ దేశానికి పెట్టుకున్న పేర్లు కల్పితమని బాగా అనుభవానికి వస్తుంది నేను ఒకసారి ఇజ్రాయేల్లో ఉన్నా ఒక అక్కడ ఏదో కాన్ఫిడెన్స్ అయితే వెళ్ళాను నేను స్వామీజీ వెళ్ళడానికి ముందు నేను వెళ్ళాను ఆయన ముందు నువ్వు వెళ్ళబోయి నువ్వు వెళ్ళి అక్కడ చూడలేదా ఉందో తర్వాత నేను వెళ్తానంటే నేను వెళ్ళాను వాళ్ళు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎక్కడికి తీసుకెళ్లే సందర్భంలో ఓ గ్రామానికి తీసుకెళ్ళాను ఆ గ్రామము మేము రోడ్డు మీద నిలబడున్నాం అక్కడ కంచె కనపడుతూ ఉంటుంది ఇలా ఓ కంచె ఇలా ఓ కంచె బార్బుడు వైరు మన గోడల మనం ఎక్కడ కనపడుతుంది బార్బుడు వైరు ఇదో ఇటో వైపు ఉంది ఇలా కొడుగ్గా ఒకటి ఇలా అడ్డగా ఒకటి ఇటువైపు ఇజ్రాయేల్ ఈ కంటిక అవతల సిరియా ఇటువైపు లెబనాన్ ఈ పేర్లు విన్నారా దేశం పేర్లు ఏముంది ఏమీ లేదు రోడ్డు దాటి ఒక్క నాలుగు అడుగులు వేసి బాధబుడు వైరు ముట్టుకుంటే యువతల వైపు ఉంటే మీరు సిరియా ఇజ్రాయేల్లో ఉన్నట్టు అవతల వైపు ఉంటే లెబెనాన్లో ఉన్నట్టు లేకపోతే సిరియాలో ఉన్నట్టు తర్వాత నాకు చెప్పారు ఇలా దూరంగా కనపడుతున్నాయి కొండలు ఏమో సిరియా వైపు చూస్తే ఆ కొండల వెనక్కాలు ఉంది డెమాస్కస్ థర్టీ మైల్స్ దూరంలో అంటే ముప్పై మైళ్ళు సైకిల్ కూర్చుకుని వెళ్ళిపోతే వాళ్ళు రానివ్వరనుకోండి ఒకవేళ వెళితే ముప్పై మైళ్ళు డమాస్కస్ చేరుకుంటారు సో ఈ రకంగా అప్పుడు నాకు అనిపించింది సిరియా లెబనాన్ ఇవన్నీ ఏమిటండి రామరూపములు కేవలము కల్పితములు కాబట్టి ఇవన్నీ కూడా సైకలాజికల్ ఫార్మ్స్ అంటారు ఇంకా ఇమోషనల్ ఫార్మ్స్ భావమరిది కొడుకు కూతురు తల్లి భర్త తండ్రి ఇటువంటివన్నీ సైకలాజికల్ ఫార్మ్స్ ఇవన్నీ కల్పితాయి తర్వాత రిలీజియస్ ఫార్మ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఉపాసనా సౌకర్యం కోసం కల్పించుకున్నవి కొన్ని కొన్ని వేళ్ల అతి తెలివితేటలతో కల్పించుకున్నవి కొన్ని మహర్షులు ఉపాసనా సౌకర్యం కోసం ఏవో కొన్ని రూపాలను ఇచ్చి వీటిని రూపాలను ఉపాసించండి అని చెప్పారు వీళ్ళు ఇంకా అదే లైసెన్స్ కింద తీసుకుని వీళ్ళు అలా రూపాలు రూపాలు కల్పించుకుంటూ పోయారు అటువంటి ఫార్మ్ తీసుకొని ఇవన్నీ నామరూపాలు ఈ నామరూపములన్నీ కూడా కల్పితములు అన్నది మీరు ముందు తెలుసుకోవాలి ఈ నామరూపములు కల్పితములు అన్నదానికి దృష్టాంతంగా నేను మీకు ఒక చిన్న గ్యాడ్జెట్ ఒకటి చూపిస్తాను ఇంతకుముందు చూపించుకుంటాను ఇదేమిటి దీన్ని ఏమంటారు దీన్ని గ్లో అనండి ఓకే గ్లో అనండి ఓకే ఇప్పుడు దీన్ని ఇలా తిప్పితే మీకేం కనపడింది పీ టూ కనపడిందా ఇంకేమన్నా కనపడుతుందా పీ టూ మరేం కనపడటం లేదా ఓకే పీ అనే అక్షరము రెండు అనే ఇంకే కనపడుతుంది ఇలా తిప్పితే ఏం కనపడదు కదా అది సరికాదు రివర్సే తిప్పాలి ఇలా తిప్పాలి పీ టూ కదా ఇప్పుడు మీరు చెప్పండి అక్కడ పీ టూ అనేవి రూపములు రూపములే కదా ఆ రూపాలని చూసి మీరు పి అని నామాన్ని పెట్టారు ఇలా గీత గేసే సున్నా ఒక రూపము ఆ రూపానికి పెట్టిన పేరేమిటి పి ఇలా అంటే ఒక రూపము ఆ రూపానికి పెట్టిన పేరు టూ ఇప్పుడు పీ టూ అనే రూపములు రెండు ఆ గ్లోయందు యథార్థముగా ఉన్నాయా లేక ఉన్నట్లు కనబడుతున్నాయా ఉన్నట్లు కనపడుతున్నాయి యథార్థంగా ఉన్నాయా ఇవి యథార్థంగా ఏమున్నది గ్లో ఉన్నది మీకు ఉన్నట్టుగా కనపడే కారణం ఏదైనా ఇలా తిప్పడం అనే కారణం చేత పీ టూ అనే రెండు రూపములు ఉన్నట్లుగా కనపడుతున్నాయి తిప్పకపోతే కనపడవు అంటే తిప్పడం వల్ల రెండు రూపాలు కనపడుతున్నాయి విత్ రిలేటివ్ టు రొటేషన్ యూఆర్ ఏబుల్ టు సీ పి అండ్ టూ వితౌట్ రొటేషన్ పీ టూ ఆ రెండు రూపాలు మీకు కనపడరు కాబట్టి ఈ పీ టూ అనే రెండు రూపాలు యథార్థముగా గ్లోయిందు ఉన్నాయి అని మీరు అనుకోకూడదు అవి యథార్థముగా ఉన్నాయి అనుకోకూడదు కేవలము అవి త్రిప్పుట కారణంగా ఉన్నట్లు కనపడుతున్నాయి అని తెలుసుకోవాలి ఎందుకంటే సపోజ్ మీరు ఉన్నాయి అనుకున్నారనుకోండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావి రెండు ఈ చిటికీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ఆకాశంలో పైకి వెళ్ళిపోయాయంటానో లేకపోతే ఆ గ్లోకే వెళ్ళిపోయాయని కూడా అనిస్తాను మీరు అది కూడా గ్లోకి ఏం వెళ్ళేయండి గ్లోలోంచి వచ్చేయా గ్లోకి వెళ్ళేయా యథార్థంగా చెప్పాలంటే గ్లోలోంచి వచ్చేయని కానీ గ్లోకి వెళ్ళేయని కానీ చెప్పడానికి లేదు కాదండి ఎలాగోలాగ మేము చెప్పదలుచుకున్నాము అంటే మీరు ఏమని చెప్పాలి గ్లో నుండి పుట్టినవి గ్లోలో విలీనమైనవి అని చెప్పవచ్చు వాస్తవంగా మిమ్మల్ని గట్టిగా నిలదీసి నిజంగా రెండు పీ టూ అనేవి పుట్టేయా పుడితే ఎవ్వవి నిజంగా అవి వెళ్ళి గ్లో కలిసిపోయినాయా అని అడిగితే మీరు గట్టిగా అడిగితే మీరు ఏం సమాధానం చెప్పాలి అన్నిటికీ నో అనేది చెప్పాలి సపోజ్ గ్లోతోటి ఓ గ్లో పీ అనే రెండింటిని నీవు లోపల విలీనం చేసుకున్నావు అని మీరు అన్నారనుకోండి ఇప్పుడు ఆ గ్లో ఏమంటుంది నాకు అలాగేమీ తెలీదు నాలో ఏమీ విలీనం కాలేదని చెప్ప చెప్తుందండి అవునా కదా కాబట్టి ఈ నామరూపములనేవి కనబడుటయే తప్ప యథార్థంగా ఉన్నది కావు ఇక్కడ త్రిప్పుట రొటేషన్ అన్నది కనబడుటకు హేతువు మన నిత్య జీవితంలో ఇంద్రియములు మనస్సు అది కూడా రొటేషనే ఇంద్రియంలో మనస్సు అంటే అది కూడా చలనమే మనస్సు కదులుతూ ఉంటుంది తిరగదా తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుట మూలంగానే మీకు నామరూపాలు కనపడతాయి మనస్సు తిరగడం మానేస్తే నామరూపాలు కనపడడం మానేస్తాయి మీరు కళతో చూస్తున్నప్పుడు కూడా మనస్సు తిరగడం మనస్సు కనుక చలనం లేకుంటే చలనము తిరగడం అంటే గిరగదా తిరగడం కాదు చలనము మనస్సు యొక్క చలనం లేకుంటే నామరూపాల అనుభవానికి రానేరము కాబట్టి ఈ కథంతా నేను ఎందుకు చెప్పానంటే మీరు ఈ ప్రతిపాదన మీకు అనుకూలంగా ఉన్నదా నామరూపములు కల్పితములు అనే ఈ ప్రతిపాదన మీకు అనుకూలంగానే ఉన్నదా లేదా ఇంకా ఇబ్బందికరంగానే ఉన్నదా అనుకూలంగానే ఉన్నది ఈ ప్రతిపాదనాన్ని చాలా కరడుగట్టిన నామరూపముల ధోరణి గలవారు దీన్ని అర్థం కూడా చేసుకోలేరు ఇప్పుడు నామరూపములు కల్పితములు అన్నారనుకోండి మీరు దేవుడు బొమ్మకు అలంకారం చేసి ఊరేగిస్తూ ఉంటారు దానికి అలంకారం అదో పెద్ద కార్యక్రమం మెడలో మాలంటాడు డైమండ్స్ అంటాడు ఇదంటాడు అదంటాడు బంగారం బొమ్మ ఏమో మోరడు ఉంటుంది దానికి వేసి మాల రెండు మోర్లు ఉంటుంది అవుట్సైజ్డ్ ఆభరణాలు దాంట్లో ఇంతంత పథకాలు వాటి డైమండ్స్ రూబీస్ పచ్చలు ఇవేవో ఆభరణాలు ఆ మాల ఖరీదంతా కోటి రూపాయలు ఆ కోటి రూపాయలు మాల వేసి ఆ దేవుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు ముందు వెనకడేమో పెద్ద పెద్ద సన్నాయులు ధ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నామరూపములు కల్పితము అని మీరు చెప్పారనుకోండి వాళ్ళు ఏమంటారు మరి ఏమిట్రా మేమేమి పిచ్చాడమ్మా ఈ నామరూపాలు కల్పితంపుడు మేము ఏం చేస్తున్నట్టు కాబట్టి వాళ్ళకి మతిపోతుంది ఏం మాట్లాడుతున్నాడండి ఈయన అర్థమైందా మీకు నేను దాని గురించి చెప్పట్లా నేనేమని చెప్తున్నానంటే నామరూపములు కల్పితము అనే మాట కరడుగట్టిన నామరూప బుద్ధి గల అది బుద్ధికి రాదు అది అందుకోసం ఆ దృష్టాంతం చెప్పారు అటువంటి రిలీజియస్ మైండ్కి నామరూపములు కల్పితము అనే అనే అనే మాట అది బుద్ధికి రాదు అలాగే లీలాశుకుడికి చింతామణి అనేటువంటి వేశ్యాస్త్రీ అడల గాఢమైన ప్రేమ ఉన్నప్పుడు అతనికి ఆమె యొక్క ఆ సౌందర్యము యొన్న మనస్సు ఎంత గట్టిగా లగ్నమైపోయిందంటే ఆమె చెప్తుండేరా నామరూపాలను చూసి నీవింత వ్యామోహాన్ని పొందుతున్నావే నామరూపములు సత్యము కావులు నిత్యము కావు యజమోహం అని అప్పుడు వాడు జ్ఞానం తెచ్చుకుంటాడు కాబట్టి ఆమె ఆ ఉపదేశం చేయకముందు వాడికి ఎలా అనిపించేది నామరూపాలు పరమసత్యములుగా భాషించి కాబట్టి కఠోరమైన నామరూప బుద్ధి గల వారికి ఈ ప్రతిపాదనము వారికి అంగీకారము కాదు మరి లౌకికులైనా కావచ్చు వై పౌరాణికులు కూడా కావచ్చు లౌకికులు కావచ్చు పౌరాణికులు కావచ్చు నామరూపబుద్ధి ఇప్పుడు నేను చోటకి వెళ్ళా అక్కడ వేదాధ్యయనం చేస్తూ ఉంటారు వాళ్ళు నన్ను లెట్లుగా బలవంతంగా పిలిచారు మీరు రోజులు ఇక్కడికి వచ్చి ఆయన ఉపన్యాసం అది చెప్పి నన్ను చేసి తీసుకెళ్ళారు ఒక వేద పాట ఆయన ఇక్కడ కూడా వచ్చారు మీ గుర్తు లేదు వెళ్తే వెళ్ళగానే అంటే వాళ్ళ వాళ్ళ ఉండే వాళ్ళ ఎందు మర్యాదతోటి ప్రేమతో వెళ్ళారు వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశారు సమస్యలు కాదు నేను వెళ్ళగానే మీకు యజుర్వేద దేవాలయం చూపిస్తాను అన్నాడు ఆయన యజుర్వేదానికి దేవాలయం ఏమిటండి యజుర్వేదానికి దేవాలయం అంటే ఆ యజుర్వేద మంత్రాలన్నీ వచ్చిన హృదయమే యజుర్వేదానికి దేవాలయం లేకపోతే యజుర్వేద పుస్తకమే యజుర్వేదానికి దేవాలయం మళ్ళీ వేదం వేరు ఏదో రాముడికి దేవాలయం కృష్ణుడికి దేవాలయం కానీ యజుర్వేదానికి దేవాలయం ఏమిటండని నేను ముక్కు మీద వేరు వేసుకున్నాను సరిగ్గానే విన్నా నా నావుని మీరు సరిగ్గానే విన్నారని తీరా చూపిస్తే ఒక పురుషుడు మనిషి రెండు రెండు కాళ్ళు అక్కడ విగ్రహం మేకతల ఏడండి మేకతల ఏమిటి విగ్రహం ఏమిటి ఇది యజుర్వేద పురుషుడా ఇది ఇక వాళ్ళు చెప్పారండి మీకు ఇది అని అడగాలనిపించింది నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళు విగ్రహం పెట్టి ముందు అడిగితే ఏమైనా నీకు కనిపించేమన్నా ఇలాంటి ఇలాంటివి నేను సలహా చెప్పండి ఇవ్వండి కానీ వాళ్ళు విగ్రహం పెట్టేసి దేవాలయం కట్టేసి రోజు పూజలో పురోహితుడు అక్కడ ఉన్నప్పుడే హారతిచ్చేస్తున్నాడు ఇంకా నేను దాన్ని కాదని అంటే అతను అతను వేదాన్నే సపోర్ట్ చదువుకున్నవాడు వేదమైనందు ప్రీతి గలవాడే కానీ ఆ నామరూప బుద్ధి ఎంత గట్టిగా ఉందో చూడండి మొత్తం యజుర్వేదం మీద వేద పురుషుడనేవాడు ఒకడు ఉంటాడని ఆయనకి రెండు చేతులు రెండు కాళ్ళు మేకతలా ఉంటాయి అని ఎక్కడా ఉండదు మొత్తం యజుర్వేదం అక్కడ ఆ మాటే ఉండదు కనుక సో నామరూప బుద్ధి నామరూప బుద్ధి ఉండేప్పటికీ ఏమన్నా యజుర్వేదం నాయకు వేద పురుషుడికో దేవాలయం కడితే ఎలా ఉంటుందని బాగుంటుంది మనం యజుర్వేదం చదువుకున్నాం కనుక మామూలు ఉత్తువేద పురుషుడు కాకుండా యజుర్వేద పురుషుడు పెడదాం బాగుంటుంది మరి విగ్రహం ఎలాగండి ఎలా తయారు విగ్రహం అంటే మేక ముఖం పెడితే బాగుంటుందిరా దక్షయజ్ఞంలో ఆ మేకం తలపెట్టారు కదా దక్షుడికి యజుర్వేదం అదంతా భృగువు ఆయన యజుర్వేదం అని ఇలాగ అతి తెలివితేటలు ఉపయోగించి ఆ పురాణ కథలని ఇక్కడికి అక్కడికి ముడిపెట్టి మేకతలంటే ఆయన తమ్ముని ఒక ఆర్టిస్ట్ని పిలిచేరే మేకతల బొమ్మహుడికి ఆర్చి ఉండి చేస్తాడు వాడు ఏమి సో ఇది నామరూప బుద్ధి మీకు నామరూప బుద్ధి అనేది ఒక డైరెక్షన్లో ఎలా ఉంటుందో మీకు నేను విన్నవించాను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా నామరూపములు అనే మాట మీకు అను బాగా బుద్ధికి వచ్చిందదా వచ్చినది నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే కల్పన చేయటానికి అధిష్టానం అనేది ఒకటి ఉండాలా అక్కర్లేదా నెక్స్ట్ పాయింట్ ముందు మొదటి పాయింట్ మనం దాటేశాం తేలిగ్గానే దాటాం రెండో పాయింట్ కూడా తేలిగ్గానే దాటగలుగుతాము అంటే దీన్ని ఏమన్నారంటే నామరూపములు కల్పితములు ఉంటే అభిప్రాయం ఏమిటంటే ఉన్నది బంగారము నెక్లెస్ అనేది కల్పన అంతే కదా ఉన్నది మట్టి కుండ కల్పన కాబట్టి కల్పన అంటే అర్థమతి లేనిది ఉందని అని అనుకోవడమే కదా దానికే భ్రమ అని కూడా పేరు భ్రమ కాబట్టి బంగారము సత్యము నెక్లెస్ ఏమిటి భ్రమ ఓకే మట్టి సత్యము కుండ ఏమిటి భ్రమ ఇప్పుడు జగత్తు అంటే నామరూపముల యొక్క సమాహారము ఆమరూపముల యొక్క కలయికకే జగత్తు అనిపారు ఈ జగత్తు కల్పితము మరి అయితే అధిష్టానమేమి సత్ సదేకమేవ స్వామి అయ్యట మగ్గర ఆసీట్ ఆ సత్ సత్యం సత్యమై సత్యమైన అధిష్టానమునందు ఈ భ్రమ అనేది కల్పించబడుతూ ఉంటుంది భ్రమ కలుగుతుంది కాబట్టి భ్రమ కలగాలి అంటే సత్యమైన అధిష్టానం ఉండాలి మీకు త్రాడు ఉంటే గాని పాము అనే భ్రమ కలగదు అక్కడ త్రాడు ఏమీ లేదండి ఓ ఏనుగు నెలపడి అది త్రాడు అని భ్రమ కలుగుతుందా మీకు కలగదు లేకపోతే ఓ స్తంభం గోడ ఉంది అది పాము అని భ్రమ కలుగుతుందా కలగదు పాము అని భ్రమ కలగాలంటే త్రాడు ఉండాలి అధిష్టానం ఉండాలి త్రాడనే అధి ఏమీ లేదండి శూన్యం అది అది పాము అనే భ్రమ కలుగుతుందా కలగదు కాబట్టి అలా తీసుకోండి దృష్టాంతం అన్ని వాళ్ళు ఆర్గ్యుమెంట్లు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు సో కాబట్టి జగత్ అనేది భ్రమ పామనేది భ్రమ అయితే సత్యమేమిటి రజ్జు నెక్లెస్ భ్రమ అయితే సత్యమేమిటి బంగారం మరి జగత్తు భ్రమ అయితే సత్యమేమిటి సత్ సత్ సత్యము మీకు బంగారము సత్యము ఎందుకో తెలుసిన మీకు మీరు నెక్లెస్ అని కంకణం అని మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ నామరూపములన్నింటి ఎందు బంగారము యొక్క అనుభవము అనువృత్తమవుతూ ఉంటుంది అది పెన్వేడై వ్యాపించి ఉంటుంది అలాగే తరంగములు కెరటములు అలలు నూడ నూరగ మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా వాటన్నింటి ఆ నీటి యొక్క తడి అనే ధర్మము అనువృత్తమవుతూ ఉంటుంది అలాగే మీరు లడ్డూలు అప్పాలు అరిసెలు బూరెలు అని మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా వాటన్నింట్లోనూ పంచదార యొక్క తీయదనము అనే ధర్మము అనువృత్తమవుతూ ఉంటుంది అలాగే ఈ పువ్వు కేసు చూడండి ఈ పువ్వు కేసు చూసినప్పుడు మనం ఏమనుకుంటాము ఇది పువ్వు ఇది నీకు తెలియనా తెలియను ఏమిటది పువ్వు మనం ఏమనుకుంటామంటే ఇది చెప్పేనంతకుముందు మళ్ళీ ఇంకోసారి పువ్వు కనపడింది కాబట్టి కనపడిన పువ్వును ఎందుకు సద్వినియోగం చేయకుండా వదిలేయాలి అని అప్పుడే మళ్ళీ నేను చెప్పిందే చెప్తున్నాను అంతకు ముందు పువ్వు లేనప్పుడు చెప్పాను ఇప్పుడు పువ్వు పట్టుకు చెప్తున్నాను కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికేసి చూడండి మీ మీరేమనుకుంటారు దేవుడి దీనికేసి చూడాలి దేవుంది అది మనకు తెలుసున్నదే ఇది పువ్వు అని మీరు అనుకుంటారు కానీ నేను మీకు ఏమైనా మనం చేసుకున్నానంటే మీకు తెలిసింది అనే భ్రమ మీరు పడుతున్నారు అది భ్రమని కూడా మీకు అనిపించదు ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఆ విధంగా అలవాటు పడు అది భ్రమని కూడా అనిపించదు అది సత్యమనే అనిపిస్తుంది మీరు ఒక పేరు పెట్టినంత మాత్రాన అది తెలిసిపోయింది అని అనుకోవడానికి అలవాటు పడి నాకు తెలుసు అని అనుకోవడానికి అలవాటు పండుతారు ఎందుకు తెలుసు అంటే తెలియడానికి హేతు ఏమిటి ఎలా చెప్పగలవు నీకు తెలిసిందని ఎలా చెప్పగలవు అంటే దాని పేరు తెలుసు కదా అదే పేరు వేరు వస్తువు వేరు కదూ నీకు రహస్యం చెప్తా అంటే మీరు ఆలోచించండి పెద్దలు భర్త నాకు భార్య తెలుసు అనుకుంటాడు తెలుసునా అని మనం గట్టిగా అడిగితే తెలియకపోవడం ఏంటండి ముప్పై ఏళ్ళు కాపురం చేస్తే తెలియకుండా ఉంటుందా అని కూడా ఎదురు తిరుగుతాడు కానీ రహస్యం ఏమిటి తెలివి ఊరికే తెలిసిందని కూడా ఒక భ్రమ భర్త అయినా అంటే అయినా అంటే ఇప్పుడు మీ పిల్లవాడే ఉంటాడు మీ మీరు కన్న కొడుతే నాకు తెలుసును అని మీరు అనుకుంటారు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు రెండేళ్ల పిల్లాడిని మీరు ఒళ్ళు పెట్టు కూర్చున్నారండి మీరు ఆలోచించండి వీడు నాకు తెలుసును అని తల్లి అంటుంది ఎందుకు తెలుసును మానికంటే ఎందుకు తెలియడం ఏంటండి నా తొమ్మిది మోసి నేనే కన్నాను వీడిని అంటుంది ఏమన్నా మీరు ఆలోచించి చెప్పండి ఆ తల్లికి ఆ శిశువు యొక్క శిశువు గురించి తెలుసునా మీరు లోతుగా ఆలోచించినట్లయితే అసలు ఆ శిశువు ఎవరు ఈ జగత్తులో ఎందుకు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు లేదంటే ఆ మహిమ ఆ ఒక చిన్న కణల్ నుంచి రెండు కేజీల బరువు ఉన్న శిశువు నాలుగు కేజీల బరువు ఉన్న శిశువు ఈ రకమైన రూపంతో వచ్చాడే అంతలా ఆకర్షణీయంగా ఉన్నాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాను మీకు అసలు ఏ ప్రశ్నకైనా మీరు సమాధానం చెప్పగలరా ఆ శిశువు గురించి ఏ ఒక్క ప్రశ్నకైనా మీరు సమాధానం చెప్పగలరా చెప్పలేదు కానీ మీరేం చేస్తారు నా కోడు పువ్వు అని పేరు పెట్టుకున్నారు కాబట్టి నాకు తెలిసిపోయిందనే ఆవిడ అనుకుంటుంది నా మనవడు ఈయన డెబ్బై ఏళ్ళ వయసు వచ్చి కూడా ఈయనకి ఇంకా నామరూపాలే జ్ఞానం అనేటువంటి అజ్ఞానంలో ఉన్నాడు కనుక నా మనవడు అని పేరు పెట్టుకుంటాడు మనవడు పేరు పెట్టుకుని నాకు తెలిసిపోయిందని వీడనుకుంటాడు మీకు ఏమీ తెలియదు ఇప్పుడంతకీ నేను చెప్తున్నది మీకేమైనా తెలిసిందా ఇప్పుడు ఇది పువ్వు నాకు తెలియను అని మీరు అంటారు మీకు ఏమీ తెలియదు దీని గురించి దీంట్లో ఎన్ని రేకలు ఉంటాయో మీరు చెప్పగలరా రేకలు ఈ రేఖల యొక్క సంఖ్య దానికి నెంబర్స్ అంటారు దాన్ని ఫ్యాబియన్ నెంబర్స్ అంటారు ఫ్యాబియన్ అనో ఫోర్ ఒక ఇటాలియన్ మ్యాథమెటీషియన్ ఆ నెంబర్స్ని పరిశో పరిశోధన చేసి వాటి మీద ఒక సూత్రాన్ని వెలువరించాడు ఫ్యాబినీ నెంబర్స్ అనో ఏదో ఆయన ఇటాలియన్ మ్యాథమెటిషియన్ స్వతంత్రంగానే దాన్ని కనిపెట్టినాడు అయితే అతనికంటే ముందే భారతదేశంలో మ్యాథమెటీషియన్ హేమచంద్ర అనే మ్యాథమెటీషియన్ను అతను దాని అదే సూత్రాన్ని ఆయన వెలువరించాడు ఇటాలియన్ కూడా చాలా ముందు వాటికి హేమచంద్ర నెంబర్స్ పేరు ఈ హేమచంద్ర నెంబర్స్ ప్రకారం దీంట్లో బహుశా తొంభై మూడు ఉండే అవకాశం ఉన్నది తొంభై కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఏదో నూట ఏదో ఉంటుంది నెంబరు నైంటీ త్రీ ఫైవ్ 34, థర్టీ ఫోర్ అలాగేవో ఉన్నాయి హేమచంద్ర నెంబర్స్ ఆ నెంబర్స్లో కొడుతుంది దాన్ని రేఖ థర్టీ ఫోర్ ఉంటాయి థర్టీ సెవెన్ అనుకోండి థర్టీ సెవెన్ హేమచంద్ర నెంబర్ అనుకోండి ముప్పై ఏడు కాదు థర్టీ కంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయంటే నైంటీ త్రీ హేమచంద్ర నెంబర్ అన్ని ఉంటాయి మీరు లెక్క పెట్టుకోండి కాబట్టి మీకు ఇది గురించి మీకు తెలిసినది ఏదీ లేదు కానీ మీరు తెలిసిందని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారో తెలుసునండి పేరుని బట్టి తెలిసి పేరు జ్ఞానము అనే ఒక అజ్ఞానంలో ఉండబట్టి తెలిసిందని మీరు అనుకుంటున్నారు అమ్మాయిని ఏమా నీ మెడలో ఏమిటంటే అది ఏమిటో నీకు తెలుసు అంటే తెలుసు ఏమిటది నెక్లెస్ అంటుంది ఆవిడికి నెక్లెస్ అనే మాట తప్ప ఆ వస్తువు గురించి ఆమెకు ఏమీ తెలియదు అది లోహము ఎటువంటి లోహము దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు బంగారం మీద బంగారం గురించి నాకు తెలుసునని ఆ అమ్మాయి అనుకుంటే ఆమె అవివేకమే అజ్ఞానమే తప్ప మరొకటి కాదు ఆమెకు ఏది తెలియదు బంగారం గురించి కానీ నెక్లెస్ అనే పేరు తెలిసిందనుకుని నాకు తెలుసును అని అనుకుంటున్నాను కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే నాకు తెలియను అనే మానసికమైన భ్రమ ఏది కలదో అది పక్కన పెట్టాలి పువ్వు చామంతి పువ్వు పువ్వు అని ఒక పేరు చేమంతి అని ఇంకో పేరు చేమంతి చేరాయాలా లేకపోతే చారాయాలా ఆ వివరాలన్నీ మీరు చూసుకోండి సో చేమంతి అని ఒక పేరు పువ్వు అని ఇంకో పేరు ఈ రెండు కూడా పేర్లే తప్ప నాలెడ్జి కాదు జ్ఞానము కాదు ఆ రెండు పక్కన పెట్టండి మీరు మనస్సులో చేమంతి పువ్వు అనే రెండు తీసేసి దీన్ని చూడండి అలా చూడగలరా మరి చేయాలి మీరు అది ఎలాగైనా అడగద్దు నన్ను మీరు దీనికేసి చూడాలి పువ్వు చామంతి అనే రెండు పక్కన పెట్టేసి చూడాలి నేను అలా చూడమన్నా ఒక ఆయన సత్సంగంలో అమెరికాలో అలా చూడమన్నా ఒక ఆయన సత్సంగంలో అలా ఎలా చూస్తామండి పువ్వును చామంతి పక్కన పెట్టేస్తే ఇంకేముంది చూడడానికి అక్కడ అన్నాడు అంటే అయ్యా నేను ఆయన మీ దండం పెట్టేయ్యా నా ప్రయత్నం నీ ఎడల విఫలమైపోయింది నేను ఫెయిల్ అయిపోయాను నన్ను మీరు డిఫీట్ చేసి పారేశారు ఇంకా నాకు మీకు బోధించడానికి ఇంకా టాపిక్కే లేదండి మీరు ఏదైనా చక్కగా మాఘ పురాణమో కార్తీక పురాణమో మీరు చదువుకుని ఆ పూజ అది మీరు చెప్పారు మీకు అలా చెప్పక్కర్లేదు కదా పువ్వు చేమంతి అనే మాటలు పక్కన పెట్టి దీన్ని చూడగలరా చూస్తే మీకు ఒక అనుభవం కలుగుతుంది ఏం అనుభవమో తెలిసినా శక్తి యొక్క అనుభవం కలుగుతుంది ఉంది ఉన్నది ఉండుట ఉండుతా అనే అనుభవం కలుగుతుంది తర్వాత ఇంకో రహస్యం కాదు నువ్వు అని మీరు ఎప్పుడైతే ఆ విధంగా దర్శిస్తారో అప్పుడు అది దృశ్యము చూడబడేది నేను చూచేవాడను అనే డివిజన్ ఉంటుంది ఆ డివిజన్ ఉంటుంది కానీ పువ్వు చేమంతేనే రెండు నామరూపాలని మీరు ఎప్పుడైతే పక్కన పెట్టారో ద్రష్ట తన ఎందు సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అనే కూడా పక్కకుపోయి ఒక సత్ అనుభవం మనకు కలుగుతుంది ఏ సత్ ఉనికి గలదో ఆ ఉనికియే ఇక్కడ ప్రకాశిస్తోంది అదే ఉనికి నాయందు కూడా ప్రకాశిస్తుంది అనే అద్వైత అనుభవము మీకు కలుగుతుంది అద్వైతానికి అడ్డొచ్చేది నామరూపాలు తప్ప వేరే ఏమి కాదు అంచేతనే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇది దుర్గా ఇది బాబా అని అలా ఆ దేవుడు వేరేనే ఉంటాడు మీరు వేరే ఉంటారు భిన్నంగా ఉంటారు ఆ దేవుళ్ళు కూడా వేరు వేరు ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు అన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా ఆ దేవుణ్ణి మీరు ఆ రూపం ఏదైనా ఓంకారముగా దర్శించుడు ఓమికి ఏదము సర్వము ఈ సర్వము ఓంకారమే అని దేవుణ్ణి ఓం రూపంగా ఆ రూపాన్ని మీరు ఎప్పుడైతే దర్శిస్తారో ఓం అన్నట్టుగా మీరు ఎప్పుడైతే దర్శిస్తారో ఆ దర్శనము వలన నామరూపములకు అతీతమైన తత్వంలోకి మీరు వెళ్తారు ఆ వెళ్ళడం వెళ్ళడము ఆ దేవుడి కంటే భిన్నంగా నేనున్నాను ఆ ద్వైతము కూడా తత్కాలము తొలగిపోతుంది కాబట్టి ఈ పువ్వు చేమంతి అనే నామరూపములు అక్కడ ఉన్న సత్తుపై ఆరోపించబడినది అర్థమైందండి ఎలా అయితే నెక్లెస్ అన్నది దేని మీద ఆరోపించబడినది అక్కడ ఉన్న బంగారముపై ఆరోపించబడినది వడ్డాము అనేది అక్కడ ఉన్న బంగారముపై ఆరోపించబడినది కంకణము అక్కడ ఉన్న బంగారముపై ఆరోపించబడినది అదేవిధంగా పువ్వు చెట్టు పర్వతము చంద్రుడు నక్షత్రము పశువు కుక్క నక్క నేను ఇవన్నీ కూడా ఆ సత్తుపై ఆరోపించబడిన నామరూపములేమండి ఇది ప్రతిపాదన దీన్ని అద్వైత వేదాంతమంటారు ఇది మీకు అర్థమైంది కదా బౌద్ధులలో శూన్యవాదులోనూ పక్షము గలదు వాళ్ళు ఏమన్నారంటే నామరూపములు మిథ్యా అన్నది తెలుస్తూనే ఉన్నది అది కల్పితము అన్నది అది అని మాకు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది కానీ అక్కడ సత్ అనేది ఒకటి ఉన్నది ఆ సత్తుపై నామరూపములు కల్పితము అని అలా ఎందుకు ఆ సత్తు ఎలా ఉంటుందో చెప్పు ఎలా ఉంటుందో చెప్పడం కుదరదు మరి అటువంటిప్పుడు ఏమీ లేదు శూన్యముపై నామరూపములు కల్పించబడుచున్నది అది ఎలా సంభవమయ్యా అంటే చూడు నిద్రపోతున్నావు ఏముంది ఏమీ లేదు అప్పుడు నామరూపములు కల్పించబడతాయి స్వప్నావస్థ ప్రారంభం అవుతుంది పర్వతం ఉంటుంది నది ఉంటుంది ఏనుగు ఉంటుంది ఆవు ఉంటుంది మైదానం ఉంటుంది డ్యామ్స్ ఉంటుంది వరహట ఉంటుంది అన్నీ ఉంటాయి స్వప్నంలో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ నిద్రలో నిద్రలో ఏముంది ఏమీ లేదు మరి ఏమీ లేదన్నప్పుడు ఆ ఏమీ లేదు అనే స్థితి నుండి ఒక స్వప్న ప్రపంచము పుట్టింది కదా కాబట్టి స్వప్న ప్రపంచము కదా కాబట్టి నామరూపాత్మకమైన స్వప్న ప్రపంచము ఏమిటి ఏమీ లేదు శూన్యము అదేవిధంగా ఈ జగత్తు నామరూపాత్మకమైన జగత్తు కూడా అధిష్టానము శూన్యమే అంటే ఉన్నదా ఉన్న సత్తునందు అసత్తిగా పరమాత్మ అని పేరు పరమాత్మ ఎందు జగత్తుని మనము అజ్ఞానము చే చూస్తున్నాము అనకుండా శూన్యమే సత్యము ఆ శూన్యమునందు మనం జగత్తుని చూస్తున్నాము అని శూన్యవాదులు చెప్తారు ఏమండి ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం ఫినిష్ చేసేద్దాం ఇంకా శ్లోకం పూర్తి చేయటంలో కష్టమే కాదు విషయమంతా స్పష్టంగా తెలిస్తే సోపి నాల్పిత్తాపిష్టో నభ్రమిదీక్ష సమే ద్వే కల్పితే వద కు ఇది నిరధిష్టాన భ్రమ క్వచిత్ ఈక్ష్య సోపి సద్రూపమైన పరమాత్మకు నామూపములు కల్పితే చే కల్పించబడినవైన తదా అప్పుడు కుత్ర ఎక్కడా ఇది అనే విషయమును వదా చెప్పుము ఇప్పుడు మీరు చెప్పండి మీకే ప్రశ్న చెప్పండి నేను ప్రశ్న వెళ్తా మీరు చెప్పండి వదా చెప్పుము నెక్లెస్ని అనే నామరూపములు ఎక్కడ కల్పించబడ్డవి బంగారమునందు కెరటములు అలలు తరంగ బూడగలు మొదలైనవి దేనియందు కల్పించబడినవి నీరు నీటి ఎందు జగత్తు యొక్క నామరూపములనేవి దేనియందు కల్పించబడినవి సత్తునందు కల్ సత్ కల్పించబడినవి అలా ఎందుకు చెప్పాలి సత్తునందు కల్పించబడినవి ఎందుకు చెప్పాలి బంగారము నందు కల్పించబడినవే అని ఎందుకు చెప్పాలి కానీ శూన్యమునందు అని ఊరుకోవచ్చు కదా అలా ఊరుకోవడం కుదరదు సత్తునందునే చెప్పాలి బంగారము నందు అని చెప్పినట్టుగా చెప్పాలి ఎందుకంటే నిరధిష్టాన అధిష్టానము లేని భ్రమ భ్రమ క్వచిత్ ఎక్కడైనానూ నా ఈక్ష్యతే అనుభవమునకు వచ్చు తలేదు కాబట్టి అధిష్టానం ఒకటి ఉండాలి బంగారం ఉంటే నెక్లెస్ అని భ్రమ నీరుంటే కెరటములోని భ్రమ త్రాడుంటే పాము భ్రమ కాబట్టి మీకు భ్రమ కలిగిన ప్రతి సందర్భంలోనూ అధిష్టానం ఒకటి ఉండాలి ఉంటే భ్రమ కలుగుతూ ఉంటుంది ఇది మా అందరి అనుభవంలో ఉన్నది మనిషి ఉంటే భావమరిది అని భ్రమ కదా రెండు కాళ్ళు రెండు చేతులు గల దేహము ఉంటే మనిషి అని భ్రమ పంచభూతములో ఒక సమావేశమైతే దేహము భ్రమ సత్తుంటే పంచభూతములు భ్రమ అక్కడితో అక్కడికి ఫైనల్ గా సత్తు దగ్గరికి చేరాలి సత్తు దగ్గరికి చేరకుండా ఏ పని అవదు ఎందుకంటే అధిష్టానము లేని భ్రమ అనేది మన అనుభవంలో లేదు అని నిరధిష్టాన భ్రమ అని శూన్యవాదం యొక్క పొట్టది దాన్ని తిరస్కరించారు శూన్యవాదాన్ని తిరస్కరించారు అంతే తప్ప వాళ్ళు ఎవరోలో ఉన్నారు అక్కడ ఊళ్ళో ఉన్నారు వాళ్ళందరినీ ఎందుకు పనికిరాని వాళ్ళని త్రోసిపుచ్చారని మీరు అనుకోవద్దు చూడండి అలాగే ఒకళ్ళ వ్యక్తులను గురించి నిరాదరణ చేయటం అలసిం కాదు శూన్యవాదం వాళ్ళు చెప్పే శూన్యవాదం ఏదైతే అది తక్కువ ఓకే ఇప్పుడు ఎవళ్ళు లేరు శూన్య ఎవరు కొద్దిమంది కైండ్ ఆఫ్ క్షణిక విజ్ఞానవాదులు ఉంటారు దళైలామాముదలైన వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం కొంచెం శూన్యవాదానికి దరిదాపుల్లోకి వస్తుంది వాళ్ళు కూడా శూన్యమని అనరు క్షణిక విజ్ఞానం అంటారు ఆ క్షణిక విజ్ఞ విజ్ఞానం అనరు విజ్ఞానం అంటే మళ్ళీ వేదాంతమే అవుతుంది విజ్ఞానమానందం బ్రహ్మ విజ్ఞానం అంటే వేదాంతమే అవుతుంది ఆ విజ్ఞానానికి ముందు క్షణికాన్ని పెడతారు అంటే విజ్ఞానం కూడా క్షణికమే అంటే ఏమీ లేదునే ఇదిగా అసరికి నువ్వు విజ్ఞానము ఉన్నది అంటే వేదాంతమే అవుతుంది విజ్ఞానము క్షణిక విజ్ఞానం అండి అంటే ఉన్నట్టనట్టే ఇంచుమించు లేనట్టే ఇంచుమించు లేనట్టే క్షణికం అంటున్నాడుగా కాబట్టి శూన్యవాదానికి ఓ పెసరు దగ్గర పడుతుంది ఓకే కాబట్టి దళైలాభ యొక్క అంచనులు వీళ్ళందరినీ కూడా క్షణికవాదులుగా మనం పరిగణించవచ్చు అచల అది వేరు శివరామ అది వేరు ఆ సందర్భం వేరు అచలవాదము అద్వైతం నుంచే పుట్టింది అది అది తప్పువాదంగా పుట్టింది దాన్ని బెలంగొండ రామరాయ కవి గారు తిరస్కరించారు బెలంగొండ రామరాయ కవి గారే కాకుండా ఇంకా కొంతమంది పెద్దలు కూడా దాన్ని తిరస్కరించారు ఎందుకంటే వాళ్ళ వ్యవహారమే బాగులేకుండా సిద్ధాంతం ఎలా ఉన్నా సిద్ధాంతమో అవతవగానే ఉండింది ఏవో అంశాలు అద్వైతాన్ని పోలి ఉంటాయి అద్వైతానికి దగ్గరగా ఉంటాయి మరి అంశాలు అద్వైత తత్వానికి దూరంగా తప్పుగా ఉంటాయి సిద్ధాంతంలో వాళ్ళు ఏమన్నారంటే ఆత్మ అస్పర్శయోగము కనుక మనము ఇప్పుడు మీరు ఆల్కహాల్ పుచ్చుకున్నారనుకోండి ఆత్మకు ఏం సంబంధం లేదుగా కాబట్టి ఆల్కహాల్ పుచ్చుకోవచ్చు అది ఇప్పుడు ఆత్మకి సంబంధం లేదన్నాడంటే ఆత్మ ఆల్కహాల్ సంబంధం ఆత్మకి లేదు అన్నాడంటే ఎందుకన్నాడంటారు ఆల్కహాల్ మీద ఉండే ఆకర్షణ చేత అన్నాడు ఆల్కహాల్ మీద ఆకర్షణ ఉండి ఒక నష మీద ఆకర్షణ ఉంటే ఆత్మతత్వం తెలిసినట్ట తెలియనట్ట తెలియలేదు కాబట్టి అటువంటి తప్పుడు భావాలని ప్రచారం చేయటం కోసం అద్వైతాన్ని వాడుకోవడం అన్నది అది తప్పు కదా ఆ విధంగా అచల సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చినారు దాంట్లో ప్రధానమైన వాళ్ళు ఎవరంటే శివరామ దీక్షితుడు పూర్తి పేరు నాకు గుర్తు రావట్లేదు ఏదో ఇంటి పేరు కూడా ఏదో ఉంది శివరామ దీక్షిణి అచల సిద్ధాంతం సమాజంలో అది లేదు నేను రెండు చోట్ల చూశా మూడు చోట్ల చూశా ఒకటి ఈ అచల సిద్ధాంతం పేరుతో ఈ నిషాద్రవ్యములను భంగు పుచ్చుకుంటా భంగు పుచ్చుకుంటున్నాడు అనుకోండి ఏమిట్రా భంగు పుచ్చుకుంటున్నామంటే ఒకడంటాడు బలరాముడే పుచ్చుకున్నాడని మేము పుచ్చుకున్నామంటాడు అది కాదు నువ్వు శ్రీకృష్ణుణ్ణి సేవించాలి కానీ బలరాముడిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావంటే మేము శ్రీకృష్ణుడిని సేవించమేసి మీరు సేవించుకోండి కావలసిన మేము బలరాముడి యొక్క అనుగాము బలరాముడు భంగు పుచ్చుకున్నాడు కాబట్టి నువే పుచ్చుకుంటాము అని అదో గ్రూపు ఈ అచల వాళ్ళు ఏమన్నారంటే బలరాముడు అనేది పురాణాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ తెలివితేటలు అలా ఉన్నాయి భంగు మీద ఉండే ఆకర్షణ ఈ అచల సిద్ధాంతం వాళ్ళు భంగు పుచ్చుకుంటుంటే ఏమండి ఈ భంగు తాగడం అన్నది తప్పు కదా అంటే వాళ్ళు ఏమన్నారో ఆత్మని ఏది స్పృశించదు ఆత్మ అచేలాము దాన్ని బంగు ఆత్మని ఏమీ చేయలేదు అది కరెక్టే బంధు ఆత్మ ఏమీ చేయలేదు కానీ దీన్ని తాగడం ఇంక మరి కాబట్టి అలాగా దీనేమండాలంటే రైట్ థీసిస్ని రాంగ్ పర్పస్కి యూజ్ చేయటము అంటారు చూశారా అలా ఓపెన్ గా చెప్తున్నారు హిందువుల మీద ఆ రకమైన నిండ వేస్తున్నారు గంజాయి సో ఇది ఒకటి అచల సిద్ధాంతంలో ఇదో దోషం దీని మూల శివరామ దీక్షితులు ఈ మధ్యనే ఈ మధ్యనంటే శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దం అచల సిద్ధాంతం వాళ్ళ ఆశ్రమం నాకు తెలిసి పోచెంపల్లిలో ఉన్నది భూదాన్ పోచంపల్లి ఉంది కదా అక్కడ ఉంది అచల సిద్ధాంతం వాళ్ళ ఆశ్రమం అక్కడ శివరామతీశ్వతుల విగ్రహం కూడా ఉంటుంది నేను వెళ్ళాను వాళ్ళు నాకు భిక్షాది చేశారు పక్కనే మార్కండేయ ఈశ్వరాలయం ఉన్నది సంధి చేస్తే ఏమవుతుంది మార్కండేయేశ్వర అవుతుంది కానీ అక్కడ మార్కండేశ్వర ఉంది ఏదో సంథింగ్ మార్కండేయేశ్వరాని అంత శ్రద్ధగా సంధి చేసి పెట్టి అంత తెలుగుచేట్లు అక్కడ పురోహితులకి వాళ్ళకి లేకపోయి ఉంటాయి కాబట్టి మార్కండేశ్వరాలయము దాంట్లో ఏదో అభిషేకమోదీ అయింది నేను పెద్ద పెద్దను వెళ్ళొచ్చాను భూదాన్ని పోచింపల్లి అప్పుడు శివరామ దీక్షితుల చేత స్థాపించబడిన అచల సిద్ధాంతానికి ఆశ్రమంలో మాకు భిక్షాది ఏర్పాటు ఇంకా కొన్ని పేర్లున్నాయి పీల్ఖాన పీల్ఖాన నారాయణస్వామి నారాయణ స్వామి వేరు పీల్ఖానా వేరు ఎవో ఉన్నాయి పేరు వెళ్ళండి వీళ్ళు రూదిరా అజల సిద్ధాంతం సరికాదు వారసు కూడా ఉంది పీల్ఖానా ఎనీవే సో బెల్లం ఉన్నవారు దాన్ని ఖండించారు వాళ్ళ సిద్ధాంతం వేరు కనుక ఈ శూన్యవాదము తప్పు మీరు ఎక్కడా అని ప్రశ్న వేయగానే అధిష్టానము ముందుకు వస్తుంది ఆ అధిష్టానమే పరమాత్మ కాబట్టి పరమాత్మ ఎందు జగత్తు కల్పించబడినదే తప్ప శూన్యమునందు జగత్తు కల్పించబడలేదు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఒక అందం ఉంది ఏమిటంటే జగత్తు కల్పితము మాట అందరూ వీళ్ళందరూ సమానంగా ఒప్పుకుంటారు శూన్యవాదులు క్షణిక విజ్ఞానవాదులు అద్వైతులు వీళ్ళందరూ ఒకే జట్టు ఏమిటి జగత్తు కల్పితం అంచేతనే అంటే ఒకదాని నుంచి మరొక దానికి పోతూ ఉంటుంది ఈ సిద్ధాంతాలు ఇలాగే ఉంటాయి అంచేతనే ఈ ద్వైతులు ఏమన్నారో తెలుసిన ఈ అద్వైతులు ఉన్నారే వీళ్ళు శూన్యవాదులతో సమానం వీళ్ళు వీళ్ళు అసలు భారతీయులే కాదు వీళ్ళు బౌద్ధులు దేశం బయటికి పోయినారు వీళ్ళని కూడా దేశం బయటికి పారొరవాలండి అసలు వీళ్ళు భారతదేశంలో ఉండనేకూడదన్నారు అంచేతనేమో వేద అద్వైత వేదాంతాన్ని వెస్ట్లో బాగా ప్రచారంలో ఉన్నది మన దగ్గర ఊరేగింపులు దేవ దేవాలయాలు కర్మకాండ కళ్యాణాలతోటి వీళ్ళు కాలక్షం రోజూ కళ్యాణమే వీళ్ళకి అది అది ద్వైత సిద్ధాంతానికి తగ్గట్టుగా ఉంది అద్వైతం వీళ్ళు పట్టించుకొని పట్టించుకొని అద్వైతాన్ని మీరు మీరు వెస్ట్కి వెళ్తే అంతా అద్వైతం అంతా ద్వైత లేదాలు క్రిస్టియానిటీ లేదు ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఇక్కడికి వచ్చి వీరంగం చేస్తారు తప్ప అక్కడ ఏమీ లేనే లేదు అక్కడ చర్చెస్ అన్నింటినీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దేవాలయాలు కడుతున్నారు ప్రపంచంలో పెద్ద దేవాలయం ఎక్కడుంది ఇండియాలో లేదు న్యూజెర్సీలో ఉంది అయితే టొరాంటోలో ఉంది మ్యూజియం ఆఫ్ హిందూయిజం ఎక్కడుందనుకుంటున్నాను ఇండియాలో ఎక్కడా లేదు మ్యూజియం ఆఫ్ ఇండియా తొరాంటోలో రెండు మ్యూజియంస్ ఉన్నాయి హిందూయిజం మ్యూజియంస్ రెండు ఉన్నాయి నేను రెండూ చూశాను